అసలు ఏం జరిగిందంటే ముప్పై ఐదు అధ్యాయం ముఖ్యమంత్రిగా రజనీకాంత్ ఒకటి తమిళ సినీ రంగంలో ధ్రోతరలా వెలిగిపోతున్న రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది తమిళనాడు కాంగ్రెస్ నాయకులు చాలా కాలంగా ఈ మహత్తర పరిణామం కోసం అర్హులు ఎప్పుడు రజనీకాంత్ కాంగ్రెస్ లో చేరతాడా ఎప్పుడు జైలలితీకరణానిధికి రాజకీయ సమాధి కట్టేద్దామా అని వాళ్ళంతా ఉర్రూ తలుగుతున్నారు రజనీకాంత్ని తీసుకొచ్చి ప్రధానమంత్రికి కల్పించి మాట్లాడించడం ఆ మరుక్షణమే రజనీకాంత్ కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం మర్నాడే డీఎంకే అన్నా డీఎంకేల మీద ఎన్నికలు ఇద్దరు మోదించడం ఇది నిర్ణీత కార్యక్రమం ఒకటి రెండు రోజుల్లో రజనీకాంత్ వచ్చి కాంగ్రెస్ పార్టీ సారథితో కలిసి మాట్లాడటానికి ఏర్పాటు జరిగింది ఇదంతా రహస్యంగా జరుగుతున్న ఏర్పాటు అని మేము అనుకుంటున్నాం కానీ రాజకీయ వర్గాల్లో ఇది బహిరంగ రహస్యం మాత్రం ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటుంది రజనీకాంత్ వంటి అసాధారణ ప్రజాదరణ ప్రజాకర్షణ గల తారని అక్కును చేర్చుకొని ముందు పెట్టుకుని తప్పదు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే తమిళనాడులో ఎంజిఆర్ యుగం ఆరంభమైనప్పటి నుంచి అక్కడ రాజకీయాలు ప్రధానంగా రెండే పార్టీల మధ్య డిఎంకే ఏఐఏ డిఎంకే నడుస్తున్నాయి ఈ మధ్యలో కాంగ్రెస్కి కొన్ని స్థానాలైనా దక్కాలంటే ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదు అధికారంలో ఒక పార్టీ ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం ఎన్నికలప్పుడు ప్రధాన ప్రతిపక్షంతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎన్నికలు వచ్చాయి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి అప్పటికి జయలలిత సారథ్యంలోని ఏఐఏడిఎంకే అధికారంలో ఉంది వారితో కాంగ్రెస్ పొత్తు కుంటినాడకు నడుస్తారు మామూలు పరిస్థితుల్లో అయితే ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలి కానీ రాజీవ్ గాంధీ అత్యక ముందు సంవత్సరాల్లో తమిళనాడులో జరిగిన అనేక ఎల్టీటీఈ అనుకూల ప్రదర్శనలలో కార్యక్రమాల్లో డీఎంకే నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉండటం ఎల్టీటీఈకి చెందిన ఆయుధాలని వైర్లెస్ పరికరాలని పెద్ద పోలీస్ స్వాధీనం తీసుకున్నప్పుడు ఎల్టీటీఏ నాయకుడు ప్రభాకరన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభాకరన్ పట్ల డీఎంకే నాయకులు సానుభూతి వ్యక్తం చేయడం డీఎంకే అధికారంలో ఉన్న కాలంలో తమిళనాడులో అనేక చోట్ల ఎల్టీటిఈ శిక్షణ శిబిరాలు నడవటం రాజీవ్ గాంధీని ఎల్టీటిఈ హత్య చేసిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేసిన కాలంలో నిందితులకు ఆశ్రయం ఇవ్వడం వంటి ఆరోపణలను డీఎంకే వర్గాలు ఎదుర్కోవాల్సి రావడం ఇలాంటి అంశాలన్నీ సిట్ దర్యాప్తు నివేదికలో బయటపడిన నేపథ్యంలో డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలనే ధైర్యం ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉంటుంది అందుకే తమిళనాడులో కాంగ్రెస్ నాయకులు ఎవరు ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంతో చేతులు కలపాలని ఆరాటపడటం లేదు మరి కరుణానిధి నాయకత్వంలోని డిఎంకేతోనూ కలవక సొంతంగా పోటీ చేసి గెలిచే అవకాశాలు లేక కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అధికారంలో ఉన్న జయలలిత సారథ్యంలోని ఏఐఏ డిఎంకేతో పొత్తును కొనసాగించాలి కానీ ఇందుకు మోపనార్ చిదంబరం ప్రభుత్వలు సిద్ధంగా లేరు ఆమె మొదటి నుంచి ఎవరికి అంతుబట్టని మనస్తత్వం ఆమె మనసులో ఏముందో చివరిదాకా ఆమె ఏం చేస్తుందో ఎవరికి తెలియదు ఆవిడికి ఎవరి దగ్గర వాళ్ళో ఎవరిని ఎంతకాలం దగ్గరగా ఉండనిస్తుందో తెలియదు పొత్తులు వంటి విషయాలు ఆమెతో నేరుగా మాట్లాడాలి తప్ప ఆ పార్టీలో ఇంకెవరితో మాట్లాడినా ఉపయోగం లేదు రాజకీయంగా పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాలూకు రాష్ట్ర నాయకుల్ని ఆమె దగ్గరికి రానియదు ఇలాంటి స్థితిలో తమ వల్ల అధికారంలోకి వచ్చిన జయలలిత తమనే నిర్లక్ష్యం చేస్తోందన్న భావం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఆమె పట్ల కావాల్సినంత కసి ద్వేషం పెరగడానికి కారణమైంది మోకనార్ చిదంబరం వారి సహచరులు అనుయాయులు అనేక సార్లు టీవీ గారి దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చారు ఆయన కూడా జయలలిత దగ్గర ఒకటి రెండు సార్లు ప్రస్తావించారు అంతకుమించి సీరియస్గా జయలలితతో చర్చించడానికి టీవీ ఇష్టపడలేదు అయినా ఆమె వైఖరి మారలేదు అలా జయలలిత వాళ్ళకు ఒక కొరకరాని కొయ్యిగా తయారైంది జయలలితతో పొత్తు ఇక మనకు కుదరదు సార్ ఆమెను మనమే అందులోనే ఎక్కించి ఇప్పుడు మాత్రం మా నోరు వైపు మాట్లాడడానికి వీలు విధంగా ఆ పల్లక్కిని మోస్తూనే ఉండాలా పార్టీ కార్యకర్తల కడుపు మండిపోతుంది ఈసారి ఎన్నికల్లో మాత్రం జయలలిత్తో మనకు పొత్తు వద్దు ఇది ప్రధాని పార్టీ అధ్యక్షుడైన టీవీ సమక్షంలో మూకునార్ చిదంబరం వంటి తమిళనాడు కాంగ్రెస్ నాయకుల వాదన కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు జయలలిత్తో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు అది జయలలితపై అభిమానంతో కన్నా వ్యతిరేకత కారణంగా రాష్ట్ర పార్టీలో ఏర్పడిన వర్గ తగాదాల వల్లనే టీవీ దగ్గర ఒక సుగుణం ఉంది ఎవరేం చెప్పినా వింటారు అవతల వాళ్ళు చెప్పేది వినడానికి ఎక్కువ సమయం ఖర్చు తాను నిశ్చిత అభిప్రాయానికి వచ్చాక చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పేస్తాను జయలలితతో పొత్తు వద్దు అంటే అలవాటు ప్రకారం ప్రధాన ప్రతిరోక్షమైన డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలి కానీ రాజీవ్ గాంధీ హచ్ దర్యాప్తులో బయటపడిన వాస్తవాల దృశ్యా డీఎంకేతో పొత్తు అనే మాటను ఉచ్చరించడానికి ఎవరికీ ధైర్యం లేదు తమిళనాడు ముఖ్య కాంగ్రెస్ నాయకులు ఈ అంశాలన్నీ చర్చించుకుంది రజనీకాంత్ని రాజకీయాల్లోకి దించడమే సంజీవని ఇలాంటి పరిష్కారంగా ఎంచుకున్నారు అందుకే అయితే ఏం చేద్దామంటారు అని టీవీ ప్రశ్నించగానే ఈ పరిష్కారాన్ని ఆయన ముందు ఆవిష్కరించారు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా ఉన్నారు అతనికి ప్రజల్లో అపారమైన ఆదరణ ఉంది నిజాయితీ పరుడని పేరు ఉంది కరుణానిధిని జయలలితని కూడా దెబ్బతీయాలంటే అతన్ని కాంగ్రెస్లు తీర్చుకుని అతని సారథనలో తమిళనాడులో మన పార్టీ ఎన్నికలకు వెళితే మనకు విజయం తధ్యం మీరు ఊ అతని చేత మీతో మాట్లాడిస్తాం టీవీ బాగా ఆలోచించి అడిగారు రజనీకాంత్ కాంగ్రెస్లో చేరతారని మీరు నమ్ముతున్నారా మూపునారు చిదంబరం ప్రభుత్వం కోరుకుంటున్న సమయం వచ్చేసింది ఆ విషయం మాకు వదిలేయండి రజనీ రావడం ఖాయం అని హామీ ఇచ్చేశారు సరే ఈ విషయం ఖరారు రహస్యంగా ఉంచండి అలాగే జయలలితను దూరం చేసుకుంటున్నట్లుగా ఇప్పుడేమీ మాట్లాడకండి అంటూ రజనీకాంత్ రాకకి పీవీ తెరదీశారు పీవీ అంగీకారంతో ఆనందపడిన తమిళనాడు నాయకులకి ఇందులో రెండో భాగం నచ్చలేదు రజనీకాంత్ రావడం ఖాయం అన్నాక ఇంకా జయలలితను దూరం చేసుకోవద్దంటాడేమిటి అయినా అహంభావం తలకెక్కిన జయలలితని మళ్లీ మోస్తామా అసంభవం ఇలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఏదైనా పార్టీ అధ్యక్షుడి మాట కనుక తప్పదు పివీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భారతదేశానికి ప్రధానమంత్రి పైగా ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడు పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఆయన ఈ మూడు కోణాలలోంచి ఆలోచించి తీసుకోవడానికే అలవాటుపడ్డారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆయన నైజానికి విరుద్ధం పార్టీ ఎన్నికల్లో గెలవటం ఎంత ముఖ్యమో పార్టీ ప్రతిష్ట కూడా అంతే ముఖ్యమని మన ఆలోచనలు పార్టీ ఈ ఒక్కరోజు గెలవడం కోసమే కాక దీర్ఘకాలం మనుగడ సాగించడానికి దోహదపడేలా ఉండాలని ఆయన విశ్వసించారు పార్టీ శ్రేయస్సు కోసం కానీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం కానీ ఆయన ఇవ్వదాల్సిన సూచనలని సలహాలని ఇందిరాగాంధీ ఆయనలోనూ రాజీవ్ గాంధీ ఆయనలోనూ కూడా అంతర్గత సమావేశాల్లో మాత్రమే ఇచ్చేవారు బయట అనవసర వ్యాఖ్యలు చేయడం కానీ తోటి నాయకులతో వివాదాస్పద చర్చలలోకి దిగటం కానీ పత్రికల వారితో వాగ్వాదానికి దిగటం కానీ ఇవన్నీ ఆయన ప్రభుత్వంలో లేని లక్షణాలు పైగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న పీవి పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు తిరిగి పంతొమ్మిది చీలినప్పుడు కూడా ఇందిరాగాంధీతోనే ఉన్నారు బహుశా అందుకే రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎవరు పార్టీ పగ్గాలు స్వీకరించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్ని వర్గాల నాయకులకి ఏకాభిప్రాయం తీసుకొచ్చిన ఒకే ఒక్క పేరు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న విధేయత నిజాయితీ నిరాడంబరత రాజనీతిజ్ఞత కారణంగా ఆయన ఈ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ కోరటం జరిగింది ఇది పంతొమ్మిది మే చివరి వారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తీదీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తర్వాత పార్టీ అధికార ప్రతినిధి విలేకరుల సమావేశంలో జరిపిన మాట తాను ప్రధానమంత్రి అయ్యాక ఆయన రాజీవ్ గాంధీ కుటుంబం గురించి ఆరాటపడేవారు తరచూ వెళ్లి శ్రీమతి సోనియా గాంధీని పరామర్శిస్తూ ఉండేవారు ఆమెకి ఆమె పిల్లలకి ఎటువంటి లోటు రాకూడదని అధికారులను పదే పదే ఆదేశించేవారు వాళ్ళ భద్రతా ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తుండేవారు వాళ్ళ అవసరాలను ఎప్పటికప్పుడు మనమే కనిపెట్టి చూస్తూ ఉండాలి ప్రసాద్ కొంచెం నువ్వు రాము కూడా శ్రద్ధ తీసుకోండి రాజీవ్ గాంధీ విషయంలో సంభవించిన భద్రతా లోభం ఆ కుటుంబం విషయంలో ఎప్పుడు దొరకకూడదు ఇలా ఉండేది ఆయన ఆరా ఆది అందుకే ఆయన రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్టీటిఈతో సంబంధాలున్న డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు అని కొండబద్దులు గుర్తించి చెప్పారు ఇవన్నీ తెలుసు తమిళనాడు కాంగ్రెస్ నాయకులకి అయితే దీనికి పరిష్కారం ఏమిటి తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి ఈ దశలో ఒకరోజు ప్రధానమంత్రి పివి నన్ను పిలిపించారు దేశంలో అత్యంత విశ్వసనీయత ఉన్న సంస్థ ద్వారా తమిళనాడులో ఒక సర్వే చేయించాలి ప్రసాద్ అన్నారు నాకు విషయం అర్థమైంది ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా అదనపు కార్యదర్శిగా నాకు విస్తృతమైన పరిచయాలు అధికారాలు ఉంటాయి కనుక వాటిని ఉపయోగించి మూడు రకాలుగా సర్వే చేయించాను ఓఆర్జీ మార్క్ దేశంలో ఒక పెద్ద మార్కెట్ సర్వే ఏజెన్సీ వాళ్లతో అతి విస్తృతమైన సర్వే తమిళనాడులో జరిపించాను అప్పటి భద్రతా విభాగం సెక్రటరీగా ఉన్న వ్యక్తికి గతంలో ఇంటెలిజెన్స్లో దీర్ఘకాలం పనిచేసే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన ద్వారా మరో సర్వే అనధికారికంగా జరిపించాను మూడవది కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన సర్వే ఈ మూడు సర్వేల ఫలితాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలకు మూడు మాసాల ముందుగా మార్పు చేరాయి వీటన్నిటినీ క్రోడీకరించి ఒక సమగ్ర నివేదికను ప్రధానికి సమర్పించాడు ఆ నివేదిక సారాంశం ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే సీట్లు రావు డీఎంకే ఏఐఏడిఎంకే పార్టీలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కొనసాగుతుంది రజనీకాంత్ కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల సామర్థ్యం మీద ప్రజలకు నమ్మకం లేదు కానీ రజనీకాంత్కు అపారమైన ప్రజాదరణ ఉంది ఏఐఏ డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే గెలవడం కష్టం జయలలితకి ప్రజాదరణ సన్నగిల్లింది డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఈ నేపథ్యంలో మూపునారి చిదంబరం వర్గం పీవీని కలిసి రజనీకాంత్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడమే పరిష్కారంగా సూచించారు అప్పటికే సర్వే నివేదికల సారాంశం క్షుణ్ణంగా సర్వీ జీర్ణించుకున్న పివి కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించారు డిఎంకే డిఎంకేలతో పొత్తు పెట్టుకోకుండా రజనీకాంత్ రాజకీయాల్లో దించితే కాంగ్రెస్ గెలుపు అన్నదే అందరి విశ్వాసం అలా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది పంతొమ్మిది వందల ఇది తమిళ కాంగ్రెస్ నాయకులలో కొత్త ఉత్సాహం ఊపు తీసుకువచ్చింది పివి గారు రజనీకాంత్ కాంగ్రెస్ ప్రవేశానికి ఒప్పుకున్నారన్న విషయం మోపనార్ తదితర నాయకులందరినీ ఆనందంలో ముంచేసింది ఎందుకంటే రజనీకాంత్ను తీసుకొస్తానన్నదే మోపనార్ అప్పటికే ఆరు నెలలుగా వాళ్లంతా తమిళనాడులో జయలలిత ప్రజా వ్యతిరేక పాలన గురించి బాహాటంగా దుమ్మెత్తుపోసుకు వచ్చారు అనేక బహిరంగ ప్రకటనలు చేశారు ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అప్పటికే జయలలితకి చాలా దూరం అయ్యారు అయినప్పటికీ ఎన్నికల్లో పొత్తుకి అసిద్ధంగానే ఉంది ఈ మేరకు ప్రధానమంత్రికి ఆమె రాయబారం కూడా పంపారు ఈ స్థితిలో రజనీకాంత్ వస్తే కాంగ్రెస్ పార్టీ రంగుల హరివిల్లి ఎక్కి తమిళనాడులో స్వైరవిహారం చేసినట్లే రజనీకాంత్ రావడానికి అంతా సిద్ధమయ్యాక కూడా టీవీ ఈ నాయకుల్ని పిలిచి మరోసారి హెచ్చరించారు రాజీవ్ గాంధీ హత్య విషయంలో ఎల్టీటీఈ పాత్ర ఎల్టీటీఈతో డిఎంకే సంబంధాల దృష్ట్యా మనం డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం లేదు ఇది సుస్పష్టం ఏఐఏ డిఎంకేతో పొత్తు విషయంలో మీరు ఇప్పుడేమీ మాట్లాడకండి రజనీకాంత్ వ్యవహారం పూర్తిగా ఫలప్రదం అని తేలిదాకా జయలలిత పొత్తు మార్గాన్ని మూసివేయాలి నాయకులు అయిష్టంగానే తలుపుతాడు అయినా వాళ్ల ఆశ అంతా అప్పటికి రజనీకాంత్ మీదే కేంద్రీకృతమై ఉండటంతో జయలలిత తో పుత్తు అన్న అంశం తలెత్తబోధని వాళ్ళ ధీమాగా ఉన్నారు రజనీకాంత్ ఢిల్లీ తీసుకువచ్చారు ఆ రాత్రి రేస్ కోర్స్ రోడ్డులో ప్రధానమంత్రి నివాసంలో రజనీకాంత్ స్వయంగా పీవీని కలిశారు పీవీ తన రాజనీతిజ్ఞత అంతా ఉపయోగించి రజనీకాంత్ లాంఛనంగా కాంగ్రెస్ ఆహ్వానించారు రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని తమిళనాడులో అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే అతనే ముఖ్యమంత్రి కాగలడు అన్న విశ్వాసం అతనిలో కలిగేలా చేశారు రజనీకాంత్ ఆ పూట అత్యుత్సాహం ప్రదర్శించాడు కాంగ్రెస్ నాయకులంతా అమ్మయ్యా అని నిట్టూర్చారు మోపనార్కైతే అంబారీ ఎక్కినంత ఆనందంగా ఉంది ఇక చూసుకో జయలలితకి చూపిస్తాను అతడాక అంటూ వ్యాఖ్యలు సంధించారు క్షణాల తమిళనాడులోని కాంగ్రెస్ నాయకులందరికీ మోపనార్ ప్రభుత్వలు టెలిఫోన్లు చేశారు సిద్ధంగా ఉండండి రేపు రజనీకాంత్కి వీరగంధంతో స్వాగతం పలకాలి అంటూ వాళ్ళు ఎడతెరిపి లేకుండా కార్యకర్తలు కాదీశలు ఉంటారు కానీ అసలు జరిగిందేమిటి